శ్రీసతి కరుణే దిక్కుజీవులకెల్లా వాసుదేవుడా రమణీవశమైయుండగను సీతవద్దనుండ రాముచే కాకాసురునకు నాతల ప్రాణమునిల్చే అపరాధి అయినాను ఏతుల రావణాసురుడిటువంటివాడే కాడా కాతరాన నుంటి జిక్కి పిండతుండాలాయను కదిసి రుక్మిణియుండగా కృష్ణునిచే రుక్మికి అదన బ్రతుకు గల్గే అతి ద్రోహి అయినాను ఎదుటనే శిశుపాలుడి రీతివాడే కాడా తుదసభలో వదరి తునకలైపడెను సిరితోడ పైనుండగా శ్రీ నరసింహుచే దైత్య గురుపుత్రులు నిలచిరి క్రూరకర్ములైనాను పరగ శ్రీవేంకటేశు పగగాడా హిరణ్యుడు గరిమ గాగా బొలిసెను